కొనమొదలేదో కురిగా నరలూ కొనుకొను సంసారమోధమందు తలచును బ్రహ్మాండ తతులకు నవ్వల తలచేటి జీవుడు తాననువు అలరిన ఆసల అనలును కొనలును వెలసి సంసార వృక్షములోన పుట్టును పొదలును భువి బహురూపుల పుట్టేటి యాతడు కొరినొకడే ఒట్టుక ఈదును ఉభయ కర్మముల చట్టెడు సంసార సాగరములను తగులునన్నిటా తనుభోగంగుల అగిలేటి పురుషుడూ తాఘనుడు నిగిడి శ్రీవేంకట నిలయుడు గతయితే అగపడ సంసారానందమందు